एवरते इलाइलाहाल्लाह केवलम अल्लाह अृप्तिरक पलकारो अला वारी पै अल्लाहु तहला नरका निषेधा रो विषय महाशिवरा स्वच्छम विश्वासम ये, ये विषयों विश्वसम अल्लाह मरी अल्लाह प्रवक्ता तपन सो वाटन विश्वसम स्वच्छम विश्वास उ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 వీళ్ళ నుండి మిస్ అవుతూ ఉంటుంది అయితే వారు ఇలాంటి హదీసును చాలా శ్రద్ధగా గుర్తుంచుకోవాలి సూర్యోదయానికంటే ముందు ఉన్న నమాజ్ అంటే ఫజర్ మరియు సూర్యస్తమయానికంటే ముందు ఉన్న నమాజ్ అంటే ఆసర్ వీటిని పాబందీగా చదివే వారు ప్రవేశించరు మరి ఈ రోజుల్లో ఎంతోమంది ఈ రెండు నమాజులను వదులుతున్నారు మరెంతో మంది ఐదు పూటల నమాజులను వదులుతున్నారు మరి ఇక అల్లా మనల్ని నరకం నుండి కాపాడాలని కూడా మనం కోరుకుంటున్నాము ఇలా జరుగుతుంది మహాశివలారా అలాగే మహాశివలారా సాధ్యమైనంత వరకు కాలినడకతో జుమా నమాజ్ కు వెళ్ళే ప్రయత్నం చేయడం ఒకవేళ మస్జిద్ చాలా దూరంలో లేకుండా ఉంటే సాధ్యమైనంత వరకు కాలినడకతో వెళ్ళడం మంచి విషయం బుహారిలో ఒక ఉల్లేఖన వచ్చి ఉంది అబు ఆఫీస్ కలిశారు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 ఓహర్ నమాజ్ తర్వాత నాలుగు రకాతులు చదివే వారిపై కూడా నరకం నిషేధించబడింది అబుదౌ తిరుమిది ఇబినే మాజా ఇంకా వేరే హదీస్ గ్రంథాల్లోని హీస్ మన్ హాఫ అలా అర్బా అరకాహతిన్ కబుల వోహురి ఓ అర్బిన్ బాదహ హరుమ అలన్నార్ ఎవరైతే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 ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు మనిషిలో మూడు వందల అరవై కీళ్ళు ఉన్నాయి ప్రతి కీలుకు బదులుగా ఒక దానం ప్రతిరోజు చేయడం అతనిపై విధి అవుతుంది అయితే సుహానల్లా అనడం ఒక దానం సమానం అల్హందు అనడం ఒక దానం చేయడంతో సమానం అల్లాహో అక్బర్ అనడం ఒక దానం చేయడంతో సమానం లా ఇల్హల్లా అనడం దానం చేయడంతో సమానం ఈ విధంగా ఎన్నో విషయాలు ప్రవక్త సలహుఅల సలం తెలిపారు మరి చివరిలో చెప్పారు ఎవరైతే ఇలాంటి దాన ధర్మాలు చేసుకుంటారో ఫ్ సహు అని అలాంటి వ్యక్తి తనను తాను నరకం నుండి దూరముంచుకున్నవాడవుతాడు అని అయితే ముస్లిం షరీఫ్లోని ఉల్లేఖనంలో ఉంది ఈ దాన ధర్మాలు మూడు వందల అరవై ఏదైతే చెయ్యాలో వాటికి బదులుగా రెండు రకాతుల సోలాతు వుహా చాష్ట నమాజ్ అనేది సరిపోతుంది వయు జుజిమత నిమి అందుకు మహాశివులారా ఈ ఊహా యొక్క వక్త స్టార్ట్ అవుతుంది సూర్యోదయం అయ్యాక ఒక పదిహేను నిమిషాల తర్వాత నుండి దాని సమయం మొదలవుతే మట్ట మధ్యాహం మన తల నుండి సూర్యుడు వాలే కంటే ఒక పదిహేను నిమిషాల వరకు ఆ సమయం ఉంటుంది ఇంకా మహాశివులారా నరక శిక్షణకు కారణం కాకుండా దాని నుండి రక్షణకై కారణమయ్యే సత్కార్యాలలో ఉపవాసం కూడా ఒక గొప్ప సత్కార్యం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 ఉపవాసం కూడా నరకము నుండి ఒక ఢాలుగా నిలుస్తుంది అల్లాహోకి బా అందుకు మహాశివులారా అడపదడప మనం నఫిల్ ఉపవాసాలు కూడా పాటిస్తూ ఉండాలి ఇందులో మన కొరకు చాలా లాభాలున్నాయి ఇంకా మహాశివులారా రమదాన్ రాత్రులు ప్రత్యేకంగా అల్లా యొక్క క్రియాంలో తరావీ నమాజ్ చేయడంలో అల్లాకు ఇష్టమైన కార్యాలు చేయడంలో గడపడం ఇది కూడా నరక శిక్ష నుండి రక్షణకై ఒక గొప్ప సబబు ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారి యొక్క హదీజ్ రమదాన్ మాసం ప్రవేశించిన తర్వాత సొరగపు ద్వారాలు తెరవబడతాయి నరకపు ద్వారాలు మూయబడతాయి చైతన్యులను బంధించడం జరుగుతుంది ఇంకా కొన్ని ఘనతలు ప్రవక్త సలహు అలీ వసలం తెలుపుతూ అని చెప్పారు అంటే లోని ప్రతి రాత్రి తాలా ఎందరో నరక వాసులను నరకము నుండి విముక్తి కలిగిస్తాడు అలాగే మహాశివులారా నరకము నుండి రక్షణకై కారణమయ్యే సత్కార్యాల్లో దాన మరియు అధికంగా ఇస్తిర్ఫార్ చేయడం దాన అంటే తెలుసు ఇస్తిర్ఫార్ అంటే మన పాపాల నుండి మనం అల్లాతో క్షమాపణ కోరుకోవడం ఓ అల్లాహ్ నన్ను క్షమించు అని కోరుకోవడం దానికి అల్లాహు మహ్ఫిర్లీ వతుబ్బు అలయ్య అని అస్తఫిర్ల్లాహు అతూబు ఇలైహి అని ఇలాంటి పదాలు చెబుతూ ఉండాలి పాపాలతో మనం క్షమాపణ కోరుకుంటున్నాము అన్నటువంటి భావన ఉండాలి మరియు చేస్తున్న పాపాలను వదులుకోవాలి మరీ చెయ్యను అన్నట్లుగా దృఢంగా సంకల్పించుకోవాలి ప్రవక్త అసలు అల్లాహు అలసల్ను ఒక సందర్భంలో తెలిపారు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 నరకంలో అత్యధిక సంఖ్యలో మిమ్మల్నే చూశాను అని మరొక సందర్భంలో ప్రవక్త సలహు అలైవసం ఆయిషా రథి అల్లాహో తనహాతో చెప్పారు యా ఆయిషా ఇస్త మి నన్నారి వలకి తమ్రా ఒక ఖజూరపు చిన్న ముక్క ద్వారా నీవు దానిని దానం చేసి నరకం నుండి కాపాడుకో ఇంకా మహాశివులారా కురాన్ చదవడం నేర్చుకోవాలి కురాన్ పారాయణం చేస్తూ ఉండాలి దాని ప్రకారంగా ఆచరిస్తూ ఉండాలి ఇది కూడా నరకం నుండి రక్షణకై ఒక ముఖ్య కారణం ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం తెలిపారు లౌకాన్ అల్ కుర్ ఆన్ ఫిఇబిమ్మ అకలత్ హున్న ఒకవేళ ఖుర్ ఏదైనా తోలు విషయంలో ఉంటే దానిని నరకాగ్ని కాల్చదు మరొక ఉల్లేఖనంలో ఉంది ఖుర్ఆన్ సిఫారసు చేస్తుంది దాని సిఫారసు అంగీకరింపబడుతుంది అల్ ఖుర్షాఫ్ ఉన్ ముషఫన్ వమాహిలున్ ముసద్దకున్ కుర్ ఆన్ చదివిన వారి పట్ల నిదర్శనగా నిలుస్తుంది దానిని స్వీకరించడం జరుగుతుంది మరి ఎవరైతే కుర్హన్ను ముందుగా ఉంచుతారో దాని ఆదేశాలను అనుసరిస్తారో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 ఏంటి ప్రవక్త ఎవరైనా శత్రువులు హాజరయ్యారా ప్రవక్త చెప్పారు లేదు నరకం నుండి మళ్ళీ కాపాడే మీ యొక్క ఢాలును మీరు తీసుకోండి కూలు మీరు చెప్పండి సుభాన్ అల్లా వల్హమ్దుల్లా లాహా ఇల్లల్లాహు అక్బరం అల్లాహ అక్బర్ అధికంగా మీరు పఠిస్తూ ఉండండి పఠిస్తూ ఉండండి పఠించండి ఇవి ప్రళయ దినానా మిమ్మల్ని నరకము నుండి రక్షించడానికి మరియు మీ యొక్క సిఫారసుకు మిమ్మల్ని పరలోకంలో అన్ని రకాల మేళ్ల ఇవి ముందు ఉంటాయి मरी इवे बाकिया अलागे सोदर ला नरक रक्षण कई धर्म विद्य समय वेश अगनी धर्म विद्य ने उम्मीद दी संबंधी आधार सही मुस्लिम हदीजुं अवक्ता सलमार